చల్ల చరగూ సురూప జల్ల చ రమృగూ సరూప కమల్ల నేత్ర సుందర సుమగ్రామల్ల నేత్ర సుందర సుమగాత్రియపుత్ర సమస్తలోకసూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే శురవంధిత విశ్వ పన్నగ శయనాటీరాదృత నీలి గగన మండల సుందరా మంజుల మురళీ మనోహరా నీలి గగన మండలసుందర మరళీ మనోహరా వేదాంత విజ్ఞానస్వేశ్వర జల్లచర మృగభూసురూపా వెలుగు చీకటిని చెదరగొడుతుంది విశ్వంలో వెలుగులు ఎన్నో ఉన్నాయి దీపంలో కాంతి ఉంది చంద్రునిలో వెన్నెలు ఉంది మెరుపులో ప్రకాశం ఉంది అగ్నిలో కూడా కాంతి ఉంది దీపం చీకటిని దూరం చేస్తుంది కాని దీప కాంతి ఎంతో దూరం సాగదు అగ్ని కూడా అంతే చంద్రుని వెన్నెల మెరుపు కాంతి ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇవన్నీ వెలుగులే కానీ వెలగల పోతూ ఉన్నాయి ఈ వెలుగులన్నిటిలో సూర్య కాంతి చాలా దివ్యమైనటువంటిది సూర్యోదయం కాగానే పగలు ఈ పగటి కాంతిలో విశ్వమంతా వెలుగులతో ఆరబోసుకుంటుంది అందుకనే పగలు పరమాత్మ యొక్క విభూతిగా వర్ణించబడింది ఈ కారణం చేతనే పరమాత్మ ఆహ అని స్థవనీయుడయ్యాడు ఆహాహా ప్రకాశ రూపత్వాత్ అహహ ఇది పరమాత్మ ప్రకాశ స్వరూపుడు ఆయన అహహ అని కీర్తింపబడ్డాడు ప్రకాశము అంటే జ్ఞానం ప్రకాశం ఉండేటువంటి చోట అంధకారం ఉండలేదు అంధకారం అజ్ఞానం ఒక వస్తువు ఉంది అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి ఉంటుంది ఇది జ్ఞానం అటువంటి జ్ఞానం మన బుద్ధిలో లేకపోవచ్చు కానీ వస్తు జ్ఞానం మాత్రం లేకుండా పోదు ఎప్పుడైతే వస్తువు బుద్ధిలో ప్రస్ఫుటంగా గోచరించడం లేదో అప్పుడు ఆ వస్తువుకి సంబంధించిన అజ్ఞానం బుద్ధిలో ఉంది అని అర్థం ఇదే బుద్ధిలోని అజ్ఞానం ఇదే చీకటి బుద్ధిలో అజ్ఞానం ఉండొచ్చు అంత మాత్రాన ఎప్పుడూ అజ్ఞానమే ఉంటుందని అంధకారమే ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు వెలుగు రానంత వరకే చీకటి ఉంటుంది జ్ఞానం రానంత వరకే అజ్ఞానం ఉంటుంది ఈ ప్రపంచంలో దివ్యమైనటువంటి వెలుగుల్ని మనం చూస్తూ ఉన్నాం రాత్రి రాజ్యం వెళ్లినటువంటి చీకటి సూర్యోదయం కాగానే అదృశ్యం ఉంది కనుక సూర్యోదయంతో పగలు వస్తూ ఈ పగలతో దివ్యంగా లోకమంతా కూడా శోభిస్తూ ఉంది అట్లాగే ఎంతో కాలంగా మన బుద్ధి మీద పట్టును సాధించి ఉన్నటువంటి అజ్ఞానం పరమాత్మ జ్ఞానంతో అదృశ్యమవుతుంది పరమాత్మ ప్రకాశం పగటి వెలుతురులాగా స్వప్రకాశమై భాషిస్తూ ఉంది ఈ కారణం చేతనే పరమాత్మ అహహ అని స్తవనీయుడవుతూ ఉన్నాడు ఈ పరమాత్మ యొక్క ప్రకాశమే స్వరూపమే మనలో ఆత్మ చైతన్యంగా భాషిస్తూ ఉంది ఈ సత్యాన్ని భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో పరమాత్మ దివ్యంగా స్పష్టంగా ప్రవచించడం కూడా జరిగింది దిత్యవ్ఞానం ప్రకాశయరం ఎవరి అజ్ఞానము ఆత్మజ్ఞానము చేత నశించినదో అట్టి వారి జ్ఞానము శ్రేష్టమై సూదిని వలె ప్రకాశిస్తుంది ఈ కారణం చేత ఈ ప్రపంచంలో ఏ వెలుగులైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వెలుగులే ప్రకాశైక స్వరూపమే కాబట్టి తేజస్సు కలిగినటువంటి వాళ్లలో నేను తేజవంతుడై అని భగవద్గీత ఏడవ అధ్యాయంలోను పునః పదవ అధ్యాయంలో కూడాను పరమాత్మ ప్రబోధించడం జరిగింది సరే అహహ పగటి వెలుతురులాగా పరమాత్మ కూడా ప్రకాశైక స్వరూపం అని మనకు అర్థమైంది కానీ పగలు పన్నెండు గంటలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత చీకటి వస్తుంది కనుక పగలు కాల పరిమితిలో ఉంది పరమాత్మ కూడా ఆహా పగటి వలి ప్రకాశైక ఆయన యొక్క ప్రకాశానికి కూడాను పరిమితంగా ఉందే ఆయన యొక్క ప్రకాశం కూడా కాల పరిమితిలోకి వస్తుందా అనేటువంటి సందేహం మనం కలగవచ్చు దీనికి అవకాశమే లేదు ఎందుకని ప్రకాశం పరమాత్మ యొక్క ప్రకాశం సదా ప్రకాశైక స్వరూపం అయ్యింది అది రాత్రి ప్రకాశిస్తూ పగలు ప్రకాశిస్తూ ఉంది యొక్క వెలుతురు ఉంటే దానికి ఆధారంగా ఉంది రాత్రి చీకటిగా ఉంటే ఆ చీకటి ఉంది అని తెలియడానికి ఆధారమైంది పరమాత్మ స్వరూపం అయ్యింది కనుక ఇది ప్రతిక్షణము ఉంది సంవత్సరం పొడుగున ఉంది రాత్రింబలతో సంబంధం లేకుండా ఉంది కనుక సదా ప్రకాశైక స్వరూపుడు గనక పరమాత్మ సంవత్సర అని కూడా కీర్తింపబడ్డాడు సంవత్సర సంవత్సర కాలాత్మన స్థితో విష్ణు సంవత్సర ఇత్యుక్త కాలస్వరూపుడైనందున పరమాత్మ సంవత్సర అని కీర్తింపబడుతూ ఉన్నాడు సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు మాసాలు ఇలా దొడ్లిపోతూ సంవత్సరాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇదంతా కాలం వచ్చిపోయింది గతం అయితే వచ్చేందుకు ఉన్నది భవిష్యత్ ఈ రెండు కూడాను వర్తమానం మీద ఆధారపడి ఉన్నాయి నిజం చెప్పాలంటే కాలం ఒక ప్రవాహం లాంటిది ఇందులో భూత భవిష్యత్ వర్తమానాలు అని విభజించేందుకు అవకాశమే లేదు ఇవన్నీ కూడా భావనలే వర్తమానం అనేటువంటిది ప్రత్యేకంగా కాలంలో లేదు కాలమే ఉంది ఏదైనా కాలంలోనే ఉంది ఏదైనా కాలంలోనే వస్తు కాలంలోనే పోతూ ఉంది కనుక కాలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రపంచంలో తెలుస్తూ ఉంది ప్రపంచం లో తెలుస్తూ ఉంది అయితే ఈ కాలం ప్రపంచం కాలంలో తెలుస్తూ ఉండొచ్చేమో కానీ కాలం మనసులో తెలుస్తూ ఉంది కాలం మనసులో తెలుస్తూ ఉంది కానీ మనసు చైతన్యం వల్ల ప్రకాశిస్తూ ఉంది కనుక ప్రపంచం కాలంలో ఉండొచ్చేమో గాని కాలం మనసులో ఉండొచ్చు కానీ కాలము మనసు మాత్రం చైతన్యంలో లేవు కానీ చైతన్యం ఉంటేనే కాలం ఉంది చైతన్యం లేకపోతే కాలం ఉండేందుకు అవకాశం లేదు కనుక చైతన్యం ఎప్పుడు ఉంది కాలం వచ్చిపోతూ ఉంది కనుక కాలానికి ఆధారమైనటువంటిది చైతన్యం చైతన్యం కన్నా వేరుగా కాలం ఉండేందుకు అవకాశం లేదు కనుక కాలం కూడాను చైతన్యం యొక్క స్వరూపమే కానీ చైతన్యం మాత్రం కాలం కాదు కాబట్టి కాలంలో భాసిస్తూ కాలాతీతంగా ఏదైతే ప్రకాశిస్తూ ఉందో అది సంవత్సర అని తెలుస్తూ ఉంది ఇదే పరమాత్మ యొక్క స్వరూపం సం వసతి సంవత్సరహ జీవులందరిలో కూడా వసిస్తూ వాళ్ళని ఉద్ధరించేవాడై ఉండడం వల్ల కూడాను పరమాత్మ సంవత్సర అని కీర్తింపబడుతూ ఉన్నాడు పరమాత్మ మన అందరిలోనూ ప్రకాశిస్తూ ఉన్నాడు మన బ్రతుకుకు అందాన్ని కల్పిస్తూ ఉన్నాడు అర్థం చెబుతూ ఉన్నాడు అందరినీ పరమార్థం వైపు నడిపిస్తూ ఉన్నాడు ఒక్క క్షణం కూడా మనలో అదృశ్యం కాకుండా ఉన్నాడు ఈ కారణం చేత ఆయన సంవత్సరుడు అంటే సదా ఉండేవాడే ఉన్నట్లే ఉంది కాని ఉన్నట్టు తెలియకుండా ఉంది ఈ కారణం చేత పరమాత్మ వ్యాలహ అని స్థవనీయుడవుతూ ఉన్నాడు వ్యాలహ వ్యాలహ వ్యాలవత్ గ్రహీతం అశక్యత్వాత్ వ్యాలహ వ్యాలము సర్పము పాము అర్థం కనగా పాములాగా పట్టుకోవడానికి వీలు కానిటువంటి వాడు అని అర్థం కనుక పాముని ఎట్లాగైతే మనం పట్టలేము ఆయుధం కూడా పరమాత్మను కూడా పట్టుకోలేము అని అర్థం అంటే ఇది ఎందుకు ఇలా అనవలసి వచ్చింది పాము కనిపిస్తూ కనుమరుగవుతూ ఉంటుంది అట్లాగే భగవంతుడు కూడాను తెలుస్తూ ఉంటాడు తెలియకుండానే మిగులుతూ ఉంటాడు ప్రవచనాలు వినేటప్పుడు మహాత్ములతో సత్సాంగత్యం జరిపేటప్పుడు సద్గ్రంథ పఠనం చేసేటప్పుడు భగవంతుడు మన కళ్ల ముందు కదులుతున్నట్లే ఉంటుంది హృదయంలో మెదులుతున్నట్లే ఉంటుంది కానీ ఇవన్నీ దూరం కాగానే మళ్లీ లోక వ్యవహారంలోకి మనం వెళ్లగానే మనసులో పరమాత్మ అదృశ్యమవుతూ ఉంటాడు కనుక పావును పట్టడం ఎంతైతే కష్టమో అట్లాగే పరమాత్మను పట్టి హృదయంలో నిలుపుకోవడం కూడాను అంత కష్టం పరమాత్మ జ్ఞానస్వరూపుడు అంటే జ్ఞాన రూపంలో ఉన్నాడు అని అర్థం కనుక జ్ఞాన సముపార్జన అంత సులభమైనటువంటి విషయం కాదు అలాగని కష్టం కూడా కాదు శ్రద్ధ కలిగినటువంటి వారికిది సులభం శ్రద్ధ లేనిటువంటి వారికి అది దుర్లభం కనుకనే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వారికే జ్ఞానం లభ్యమవుతుందని గీతలో భగవాన్ వాచారు కనుక వ్యాళహ సర్పరూపుడై తెలుస్తూ ఉన్నాడు పరమాత్మ కాబట్టి సర్పాన్ని ఏ విధంగా అయితే పట్టుకోలేము అట్లాగా పరమాత్మను పట్టుకోలేము అని దాని అర్థం కానీ ఈ ప్రపంచంలో దేనినైనా సరే మనం మనస్తోనే తెలుసుకోవాలి అట్లాగే పరమాత్మ జ్ఞానాన్ని కూడా మనస్తోనే పట్టుకోవాలి అయితే పరమాత్మ జ్ఞానం మనసుకు పట్టేది కాదు చిక్కేది కాదు దక్కేది కాదు ఇది ఆలోచించాల్సినటువంటి విషయం కనుక పరమాత్మ జ్ఞానం మనసుకే దక్కాలి కానీ మనసు పరిమితమైంది పరిమితమైనటువంటి మనసు పరిపూర్ణమైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోలేదు కనుక భగవంతుడు మనసుకు ఎప్పుడు విషయం కాలేడు దృశ్యం కాడు ఎందుకని పరమాత్మ యొక్క చైతన్యం చేతనే మనసు నడుస్తూ ఉంది గనక ఏ చైతన్యం వల్ల మనసు నడుస్తూ ఉందో అటువంటి మనసు భగవంతుని యొక్క చైతన్యాన్ని తెలుసుకోలేదు కానీ చైతన్యం ఉండడం సమస్తం ప్రకాశిస్తుంది ఈ ప్రపంచంలో మనసు కూడా ఈ విధమైనటువంటి జ్ఞానం గనక కలిగితే ఇది మనసులో కలిగేటువంటి జ్ఞాన వృత్తి ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే జ్ఞాన వృత్తి మనసులో కదులుతుందో అప్పుడు చైతన్య స్ఫురణ ఏర్పడుతుంది ఇటువంటి జ్ఞాన వృత్తి వ్యాలము కాబట్టి సర్పము అంటే జ్ఞాన వృత్తి అని అర్థం కనుక ఈ జ్ఞాన వృత్తి అనేటువంటి సర్పం ఆద్రి శేషుడు బుద్ధి అనేటువంటి పాల సముద్రంలోనే ఉంటాడు కాబట్టి ఈ జ్ఞాన వృత్తిని మనం పట్టుకోవాలి అంటే బుద్ధి అనేటువంటి పాల సముద్రంలో అన్వేషించాలి ఈ బుద్ధిలో ఏ జ్ఞాన వృత్తి అయితే పవ్వడించి ఉందో ఆ సర్పాన్ని జాగృతం చేయడమే భక్తి కనుక ఈ సాధనే అనంత శక్తి అందుకనే భక్తులు భాగవతోత్తములు పాలసముద్రంలో పవళించి ఉండేటువంటి విష్ణుమూర్తిని కీర్తిస్తూ గానం చేశారు ఆయన్ని వేడుకుంటూ ప్రార్థిస్తూ తమల్ని ఉద్దరించమని ఆ పాలసముద్రంలో పడుకొని ఉండేటువంటి ఉండేటువంటి శేషాయిని కీర్తించారు संद्रमुन्ना पवळिंचावा जालेले कन्नन दारविडीचावा पाला संद्रमुन्ना पवळिंचावा जालेले कन्नन दारविडीचावा पाला संद्रमुन्ना लोकालु पालिंची al sinadeva ghalinchale no moravinirava palasandramna pavalinchava jalile kannano jaravidchava palasandramna మతుల వినతుల విని విని విసిగిపోతే వాస్వామిల సుమతుల వినతుల విని విని విసిగిపోతే వాస్వామి మతులు మతాలు తెలియని బాకుల మతులు మతాలు తెలియని బాకుల అండజేరి ఆనందముతో పాలసంద్రమున పొవ్వల్లించవా జాలిలే కన్ననో jar vidicha va palasandramuna జగము బాధలమయమని అంతరంగము భయ బాహ్య జగము బాధలమయమని అంతరంగము భయ ంతరిక భతి అభయప్రదమనీ ఆంతరిక భతియే అభయప్రదమని సరిచే పుటకు సిరితో గూడీ పాలు సముంద్రము పవ్వళ్ళ చావా papalu samsarula parita palu bastula papalu samsarula parita palu chudale ka ghoram dinchale ka bharam chudale ka ghoram dinchale ka bharam సారమీరిగినరసరూప మూర్తి వై పాల సంద్రమున్న పవ్వళ్ళిం చావా జాలిలే క నన్ను జారవిడి త్రి దైవం నీ వని నమ్మిన నాలో దోషము నీ కగుచెన నా భావమిరిగిన మహానుభావ నా భావమిరిగిన మహానుభావ కడలిని వదలి నా కడ కురావా పవ్వళి చావా జాలిలేక నన్ను జారవిడి చావా పాల సముంద్రమునా పవ్వళి చావా జాలిలేక ను లోకాలు పాలించి అలసిన దేవా ఈ విధంగా పరమాత్మ జ్ఞాన రూపుడై ఉన్నాడు గనక ప్రమాణం లేకపోతే పరమాత్మ తెలియబడ్డాడు ప్రమాణం ఉంటే ప్రజ్ఞాన స్వరూపంగా తెలుస్తాడు ఈ కారణం చేతని పరమాత్మ ప్రత్యయ అని శబ్దవాచ్యుడయ్యాడు ప్రత్యయ ప్రతీతి శృతే అంటే ప్రజ్ఞ ప్రజ్ఞాన స్వరూపుడైనందున పరమాత్మ ప్రత్యయ అని స్థవనీయుడయ్యాడు ఐతిరే ఉపనిషత్తు కూడాను పరమాత్మను ప్రజ్ఞానం బ్రహ్మగా వర్ణించింది ఇది మహావాక్యం జ్ఞానం అనేటువంటిది చేతనం అది జడమయ్యేందుకు అవకాశం లేదు కనుక జ్ఞానము పవిత్రమైన ఏ జ్ఞానమైనా పవిత్రమే ఎందుకని పరమాత్మ వేరుగా ఏ జ్ఞానము ఉండలేదు గనక ఈ ప్రపంచంలో జ్ఞానం అనేక విధాలుగా మనకు తెలుస్తూ ఉంది అనేక కోణాల్లో మనం చూస్తూ ఉన్నాం అనేక రంగాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇవే శాస్త్రాలు రసాయన శాస్త్రం జీవశాస్త్రం వృక్ష శాస్త్రం ఖగోళ శాస్త్రం వైద్య శాస్త్రం ఇవన్నీ కూడా శాస్త్రాలే ఈ జ్ఞానం కూడాను పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే ఇది కానీ పరమాత్మ జ్ఞానం వీటికన్నా భిన్నంగా ఉంది అది వేరే విషయం కనుక ఈ జ్ఞానాలు దేనికి అదిగానే తెలుస్తూ ఉన్నది ఒకదానికి సంబంధించిన జ్ఞానం కలిగిందంటే రెండవ దానికి సంబంధించిన జ్ఞానం కలగాలి అని మాత్రం లేదు కానీ ఆత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం ఇలాంటిది మాత్రం కాదు ఎందుకని వీటన్నిటికి కూడాను పరిమితమైనటువంటి జ్ఞానాలుగా తెలుస్తూ ఉన్నాయి ఆద్యంతాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి కనుక ఈ జ్ఞానాల యొక్క ఆదములు ఏదైతే ఉందో ఇవన్నీ అంతరించిన తర్వాత ఏదైతే ఉంటుందో ఇదే ప్రజ్ఞాన ఘన స్వరూపం ఇదే ప్రకాశైక స్వరూపం ఇదే పరమాత్మ జ్ఞానం కనుక పరమాత్మ జ్ఞానం కలిగితే అన్ని జ్ఞానాలు కలుగుతాయి కానీ ఇక్కడ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క జ్ఞానం కలిగితే పరమాత్మ జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు గనక అది సర్వదర్శనం అంటే సమస్తాన్ని ఏక దర్శించడం అని అర్థం ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం ఈ విషయాన్ని తరువాత నామం మనకు సుస్పష్టం చేస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ జ్ఞానాన్ని పొందేందుకు శాంతి గాలుల్ని పీల్చుకునేందుకు మానవ దేహం మనకు లభించింది ఇది పరమాత్మ అనుగ్రహించిన ప్రసాదం అయినా ఇది మూలపడకుండా మురికి కాకుండా మృత్యువాత పడకుండా దీనిని మనం దాచుకోలేము ఎన్నాళ్లున్నా ఈ దేహం మన జీవితం మూన్నాళ్ల ముచ్చటే మమతలన్నీ మతాబుల కాంతులే స్థిరత అనేది కుందేటి కొమ్మే ఈ ప్రపంచంలో ఎముని చూపు పడాలే గాని ఆ తర్వాత అన్ని ఎదురు చెప్పలేని మార్పులే తిరిగి రాని రూపాలే ఇలాగే ఉన్నాయి ప్రపంచంలో అశాశ్వతంగా మనకు గోచరించేవన్నీ కూడా అన్నీ మారిపోతూ ఉన్నాయి ఏవైతే ఉన్నావో ఉన్నవన్నీ కూడాను వర్షాకాల మేఘాలే అన్నీ కారిపోయేవే జారిపోయేవే పారిపోయేవే మారిపోయేవే కాని ఇలా మారిపోయే వాటిలో మారని సత్యం ఒకటింది అన్నీ పోతున్నా పోలేని సత్యం ఒకటి సదా భాసిస్తూ ఉంది అదే పరమాత్మ స్వరూపం అదే సర్వం దీనిని దర్శించడమే సర్వదర్శనం సమదర్శనం ఈ కారణం చేతనే పరమాత్మ సర్వదర్శనుడని కీర్తింపబడ్డాడు సర్వదర్శన సర్వాణి దర్శనాత్మకాని అక్షీణి సహ సర్వదర్శన సర్వాత్మకత్వా విశ్వత చక్షు విస్వాం శ్రుతే అంతటా కూడాను పరమాత్మ యొక్క నేత్రములే ఉన్నందుచేత అంటే దర్శించేటువంటి నేత్రాలన్నీ కూడా నువ్వు గనక ఆయన సర్వదర్శనుడు అంతేకాదు ఆయన నేత్రములు లేని చోటంటూ లేదు గనక ఆయన సర్వదర్శనుడు ఈ కారణం చేతనే విశ్వత చక్షుహో విశ్వాక్షం అనే ఉపనిషత్తులు కూడాను పరమాత్మని కీర్తించాయి ఇక్కడ సర్వం అంటే మనకు కనిపించేదే కాదు కనిపించనిది కూడా మనకు తెలిసిందే కాదు తెలియనిది కూడా విదితం అవిదితం ఈ రెండూ కలిస్తే సర్వం అయితే ఏదైతే విదితం అవిదితంగా ఉన్నదో వాటిలో సామాన్యంగా ఒకటి గోచరిస్తూ ఉంది అది నిర్విశేషమై భాషిస్తూ ఉంది ఇప్పుడు మట్టి పాత్రలు ఉన్నాయనుకోండి ఈ మట్టి పాత్రలంతా కూడా మట్టి ఉంది మట్టి పాత్రలు అనేక రూపాలు తెలుస్తూ ఉంటాయి అందువల్ల నామాలు కూడా అనేకంగా ఉంటాయి కానీ వాటిలో సామాన్యంగా ఉండేటువంటిది మట్టి కాబట్టి మట్టి పాత్రల యొక్క రూపాలు నామాలు ఇవన్నీ కూడా విశేషాలు ఈ విశేషాలకు ఆధారంగా ఏదైతే ఉందో అది నిర్విశేషం కాబట్టి విశేషాలన్నీ కూడా నిర్విశేషం మీద ఆధారపడి ఉంటాయి మట్టి పాత్రలో ఉన్నదంతా కూడా మట్టి మట్టికన్నా భిన్నంగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు అయితే మట్టి పాత్రలో అనేక రూపాలతో నామాలతో తెలుస్తూ ఉండినా కూజాని దర్శిస్తే కుండను దర్శించినట్లు కాదు కుండను దర్శిస్తే బాణను దర్శించినట్లు కాదు బాణను దర్శిస్తే మూకుడును దర్శించినట్లు కాదు మూకుడును దర్శిస్తే ముంతను దర్శించినట్లు కాదు కానీ మట్టిని గనక దర్శిస్తే అంతటినీ అన్నిటినీ దర్శించినట్లే అవుతుంది కనుక ఇది నిర్విశేషం అలాగే ఏ విధంగా అయితే మట్టి పాత్రలో మట్టి ఉందో ఈ నామ నామరూపాలలో ఏదైతే నిర్విశేష సత్తాస్వరూపంగా ఉందో అది పరమాత్మ చైతన్యం కనుక దానిని దర్శించినట్లయితే సమస్తాన్ని దర్శించినట్లే ఇదే సర్వదర్శనం కనుక ఈ ప్రపంచంలో ఉండేటువంటి రూపాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి నశించిపోతూ ఉంటాయి కాని పరమాత్మ యొక్క సత్తాస్వరూపం ఏదైతే ఉందో ఇది మాత్రం నశించేది కాదు మారేది కాదు ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు మారని రూపం ఆరని దీపం భువిలో దివిలోని వేసకలం ఎన్నో ఎన్నో రూపాలు ముంతా మోకుడు బానలు కుండలు ముంతా మోకుడు బాణలు కుండలు నామ రూపాల పోకడలే మట్టి పాత్రలకు మన్నే అండ జగమాతడికి నీవే నిండా మట్టి పాత్రలకు మన్నే అండా అండ జగమాతడికి నీవే నిండా ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు మారని రూపం ఆరని దీపం భువిలో దివిలో నీవే సకలం ఎన్నో ఎన్నో రూపాలు ఈ విధంగా సత్యమిథ్యలను విచక్షణ చేసి అవలోకించు వివేకి అమృతమయమైనటువంటి దృష్టిని కలిగి ఉంటాడు అందరిలాగే అతను ఈ ప్రపంచాన్ని దర్శిస్తూ ఉండొచ్చు కాని తన దృష్టి లేరే ఈ నామరూపాలలో అతనికి నారాయణుడు ఎప్పుడు అదృశ్యం కాడు ఒక లోకంలో ఒక ప్రదేశంలో ఒక దేశంలో ఒక కాలంలో విష్ణుమూర్తిని దర్శించడం అతనికి సాధ్యపడదు సర్వము అతనికి సత్యమే సర్వదర్శనము సత్యదర్శనమే నశించే వాటన్నిటిలో కూడాను నశించని తత్వము పరమేశ్వర తత్వం అదే సర్వదర్శనంగా అతనికి తెలుస్తూ ఉంది కుండలు పగిలినా మట్టి ఎక్కడికి పోవడం లేదు కుండలు నశిస్తాయి కాని మట్టి నశించదు దేహాలు నశిస్తాయి కానీ దేహి నశించదు మనసులు నశిస్తాయి ఇంద్రియాలు నశిస్తాయి సంకల్పాలన్నీ కూడా నశిస్తూ ఉంటాయి అయితే నిటిలో నశించినటువంటి తత్వం ఏదైతే ఉందో దానిని అవలోకించేటువంటి వ్యక్తికి ఈ ప్రపంచంలో భేదాలు గోచరించవు ఇది అమృతమయమైనటువంటి దృష్టి ఇదే సర్వదర్శనం కనుక ఈ సర్వదర్శనం సమదర్శనం లేనటువంటి వ్యక్తి భేదభావాలతో కదులుతూ విషమ దృష్టిని కలిగి ఉంటాడు నేత్ర దృష్టి సరిగా లేనప్పుడు దోష దృష్టి ఎప్పుడైతే నేత్రాల్లో ఉందో అటువంటి వాడికి భేదాలే ఈ ప్రపంచంలో గోచరిస్తూ ఉంటాయి ఈ నేత్ర దోషం చేత దృష్టి దోషం చేత ఒక వస్తువు ఒక వస్తువుగా తెలియదు ఉన్నది ఉన్నట్లుగా అర్థం కాదు ఒకటి రెండుగా తెలుస్తూ ఉంటాయి ఆ రెండు మరొక రెండుగా తెలుస్తూ ఉంటాయి ఇదే దృష్టి దోషం కనుక ఎప్పుడైతే దృష్టిలో భేదం ఉందో సృష్టిలో కూడా భేదం గోచరిస్తూనే ఉంటుంది ఈ విధమైనటువంటి భేద దృష్టి కలిగినటువంటి వాళ్ళు ప్రదేశాల్లో కూడా భేదాన్ని చూస్తారు గ్రామాలకి గ్రామాలకి మధ్య విభేదాలను సృష్టిస్తారు అట్లాగే తగాదాలు సృష్టిస్తారు మనుషులకి మనుషులకి మధ్య స్నేహాలని కాలరా చేస్తారు ప్రేమల్ని భగ్నం చేస్తూ ఉంటారు జాతి భేదాలను సృష్టిస్తారు కుల భేదాలను తయారు చేస్తారు ధనిక దరిద్రులనేటువంటి వ్యత్యాసాన్ని ప్రచారం చేస్తారు స్త్రీ పురుషుల మధ్య సమత్వం లేదని వాదిస్తూ ఉంటారు వేదాంతం ప్రబోధించేటువంటి సర్వదర్శనం సమదర్శనం అర్థం కాకపోవడం చేత సమాజంలో ఇలాంటి వ్యత్యాసాలన్నీ కూడాను మనకు గోచరిస్తూ ఉన్నాయి హింసలు చెలరేగుతూ ఉన్నాయి స్వార్థం అందలం ఎక్కుతూ ఉంది ఆశయాల ముసుగులో అరాచకాలు ఊరేగుతూ ఉన్నాయి ఈ ప్రపంచంలో పరమాత్మ ఈ ప్రపంచాన్ని పవిత్రంగా సృష్టించాడు అందరికీ సమానంగా నీటిని పంచాడు అందరికీ సమానంగా ప్రాణవాయువుని అందించాడు వేడిని వెలుతురుని అందరికీ సమానంగా పంచమని సూర్యుణ్ణి ఆజ్ఞాపించాడు అలాగే అందరికీ సమానంగా వెన్నెలని ఇవ్వమని చల్లదనాన్ని ఇవ్వమని చంద్రుణ్ణి కూడా ఆయనే ఆజ్ఞాపించాడు అట్లాగే పళ్ళును పంచమని చల్లని గాలిని వేచమని ఇవి అందరికీ సమానంగా పంచమట్టమని చెట్లకి ఆజ్ఞలిచ్చింది తానే అందరినీ భరిస్తూ మోస్తూ నిర్విరామంగా విశ్రాంతి లేకుండా పరిభ్రమిస్తూ ఉండమని భూమికి ఆజ్ఞలిచ్చింది కూడా పరమాత్మే ఇవన్నీ యజ్ఞ కార్యాలు ప్రకృతిలో మనకు గోచరిస్తూ ఉన్నాయి కానీ పరమాత్మ యొక్క ఆజ్ఞానసారం ఆయన యొక్క మాటగా తల ఉంచి ఇవన్నీ కూడా చరిస్తూ ఉన్నాయి మానవ జీవన విధానానికి ఉపకరిస్తూ ఉన్నాయి కానీ ఎందుకో మనోబుద్ధులు ఉన్నటువంటి మానవుడు మాత్రమే స్వార్థానికి బాలిసై అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ సమదర్శనాన్ని మరిచి విషమ దర్శనంతో ఈ విశ్వంలో విడ్డూరాన్ని ఆవిష్కరించుకుంటూ వికృతమైనటువంటి స్వరూపాలను తయారు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడు ఈ భేదభావాలకు అలవాటు పడినటువంటి జీవితాలు ఎప్పుడైనా బోల్తా కొట్టేవే వీటిలో నిజమైనటువంటి ఆనందం మనిషికి లభించదు జరిగింది ఏదో జరిగిపోయింది కాలం చాలా విలువైంది పోయినటువంటి కాలం తిరిగి రమ్మన్నా కూడా రాదు ఇక జరగవలసింది ఏమిటో అది పవిత్రంగా జరగాలి ఈ విషయంలో మనం జీవిత విలువల్ని అధ్యయనం చేయాలి వాటికి అనుగుణంగా చెరించాలి జీవిత లక్ష్యాన్ని ముందుంచుకొని పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ పోవాలి ఇక ఈ విషమ జీవితాన్ని ఇంతటితో సమాప్తం చేయాలి దీనికి భగవంతుని యొక్క కృప మనకు కావాలి దీనదయాళుడు భక్తవత్సరుడైనటువంటి భగవంతుని ప్రార్థించాలి హే భగవాన్ ఈ విషమ స్థితిని నాకు హృదయం నుంచి దూరం చెయ్యి నాకు పవిత్రమైనటువంటి జీవితాన్ని ప్రసాదించు అని భగవంతుని కన్నీళ్లతో వేడుకోవాలి ఏ విధంగా అయితే నీళ్లు పడితే వర్షం పడితే జలంతో భూమి ఎట్లాగైతే మెత్తబడుతుందో అలాగే కన్నీటితో హృదయం కూడా మెత్తబడాలి సంత్ సూరదాసు మహాశేయుడు తన ప్రాణనాథులైనటువంటి శ్యామసుందరుణ్ణి ఈ విధంగానే కీర్తించాడు తెలియక తరణలో అజ్ఞానంతో ఏ విధమైనటువంటి భేదాలు ఇంతవరకు గోచరిస్తూ ఉండినా భేదభావాలతో తాను చరిస్తూ ఉండినా వాటికి సమాప్తం కావాలని అవన్నీ కూడా నశించుకోవాలని సర్వదర్శనుడు సమదర్శనుడైనటువంటి పరమాత్మ వాటిని తన హృదయంలో దూరం చేసి పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆవిష్కరించమని సూరదాసు శ్రీకృష్ణ పరమాత్మని అందంగా ఒక కీర్తనలో గానం చేశాడు ఇనుముతో విగ్రహాన్ని తయారు చేస్తారు ఈ విగ్రహం లోహంతో తయారైనటువంటి ఈ విగ్రహం పూజా గదిలో ఉండి భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటుంది కాని కషాయవాని కత్తి కూడాను ఇనుముతోనే తయారై ఉంటుంది ఈ రెండిటిని పరుస తన దివ్యమైనటువంటి స్పర్శతో బంగారుగా మారుస్తుంది కానీ వాటిలో గుణదోషాలు చూడదు ఇది విగ్రహము పవిత్రమైంది అని కాని ఇది కషాయవాని కత్తి ఇది దురదృష్టకరమైంది అని కాని వాటిలో గుణదోషాలు చూడకుండా ఆ రెండింటినీ పరుసవేది చక్కగా బంగారుగా మార్చుతూ ఉంది ఇదే సర్వదర్శనమని సమదర్శనమని సూరదాసు కీర్తిస్తూ ఉన్నాడు అంతేకాదు నీళ్లు కాలువల్లోనూ ఉంటాయి నదుల్లోనూ ఉంటాయి కానీ కొండల మీద నుంచి జారిన మైదానాల్లో నడిచినా నదులలో పరుగులిడినా అది నీరేనట ఇది ఏటి నీరు అది కాలువ నీరు అని మనం అనొచ్చేమో గాని వాస్తవానికి అదంతా కూడా నీరేనట ఇలా నీరు ప్రవహిస్తూ ఈ ఏటి నీరు ఈ కాలువ నీరు ఇవన్నీ కూడా ప్రవహిస్తూ ఒక దశలో ఇవన్నీ వెళ్లి కడల్లో కలిసిపోతాయట ఆ విధంగా కడలో కలిసిపోయినటువంటి సమయంలో ఏటి నీరు లేదు కాలువ నీరు లేదు ఉన్నదంతా కూడాను సాగర జలమే అయితే ఇవన్నీ సాగరంలో కలిసిపోయిన తర్వాత అంతవరకు ఇప్పటి ఏ రూపాలైతే గోచరిస్తూ వచ్చాయో ఏ నామాలైతే తెలుస్తూ ఉన్నాయో ఆ నామరూపాలు అదృశ్యమయ్యాయట నామాలన్నీ కారిపోయినాయి రూపాలన్నీ పారిపోయినాయి ఇప్పుడు ఉన్నటువంటిది అభేదంగా పూర్ణ రూపంతో సాగరం ఒక్కటే గోచరిస్తూ అంతా పూర్ణ రూపమైనటువంటి సాగర జలం నామరూపాలు అదృశ్యమైపోయినాయి అట్లాగే ఏ విధంగా అయితే సాగరం పూర్ణ జలంతో శోభిస్తూ అలాగే తనను కూడాను పూర్ణ రూపంతో శోభించేలా ఆశీర్వదించమని సంత్ సూరదాస్ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాడు కనుక అభేద దర్శనం అఖండ దర్శనం తనకు లభ్యం కావాలని భేద దర్శనం నామరూపాలతో ఉండేటువంటి ఈ భేదాలన్నీ కూడా సమసిపోయి అఖండమైనటువంటి దివ్యమైనటువంటి పూర్ణ శోభ తన జీవితంలో కూడా ఆవిష్కరించమని కన్నీళ్లతో శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాడు సూరదాస్ ప్రభు నమతి హారో అప ధ ఇక మేరాకర పదికర దుబిధా పారస కంచన కరో మేరే అవగణ దరో అవగుణ దరో నారో నీర భరో నదీ ఆర నారవత మరో జిల్లకీ దోగర భయ సరసరిమ పరో అవగుణ దరో నేరే అవగణ ఇత నో జగ్రో యీవిక బ్రహ్మ కవత సూర శమ జగ రో అబ్బీ మోహి పార్ ఉతారో నీ పన జర మేరీ అవగణ చతన ధర మేరే అవగణ చతన ధరో మేరే అవగణ చతన ధరో ప్రభు మేరే అవగణ చితన ధరో సందర ప్రభు నమతిహారో సందర శ ప్రభు ారో మే అవగణ చితన మేర అవగు చిత నో మేరే అవగణ చిత నో మేర పవిత్రమైన సర్వదర్శనాన్ని సమదర్శనాన్ని వేదాంతం ఆవిష్కరిస్తుంది ఈ మంగళకర దృష్టిని విష్ణు సహస్రనామం కూడా ప్రసాదిస్తూ ఉంది దివ్యమైనటువంటి ఈ దృష్టి కలగాలే కాని ఆ తరువాత ఏదైనా మనకు దూరం కావచ్చేమో కానీ పరమాత్మ మాత్రం దూరం కాలేడు ఏది కనిపించినా ఏది కనిపించకపోయినా పరమాత్మ మాత్రం కనుమరుగు కాలేడు ఇదే సర్వదర్శనం ఇదే సమదర్శనం ఈ ప్రపంచ ఎడారిలో జ్ఞాన ప్రేమదాహంతో ప్రేమ దాహంతో అయోమయంగా చేరిస్తున్నటువంటి బాటసారులు మనం ఈ దాహాన్ని తీర్చమని దరిదేర్చుకోమని అనాదిగా పరమాత్మని అభ్యర్థిస్తూ ఉన్నాం అర్థిస్తూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం దీనదయాలుడైనటువంటి పరమాత్మ మన మొరను ఆలకించాడు ఈ మానవ జన్మను మనకు ప్రసాదించాడు ఈ దేహమనేటువంటి పాత్రలో వివేకమనేటువంటి క్షీరాన్ని నింపి మనకు అందించాడు ఈ క్షీరాన్ని పానం చేసి తృప్తి చెందమన్నాడు కాని క్షీరం లభించిందనేటువంటి తృప్తిలో గంతులేస్తూ మనం దీన్ని పారేసుకున్నాం క్షీరమంతా ఒలికిపోయింది మళ్లీ ఆకలే మిగిలిపోయింది తింటేనే ఆకలి తీరుతుంది ఆచరిస్తేనే ఆనందం కలుగుతుంది సమదర్శనం ఏమిటో మనకు అర్థమైంది సర్వదర్శనం ఏమిటో మనకు అర్థమైంది వదిలి సత్యాన్ని ఎలా పట్టుకోవాలో కూడా మనకు తెలిసిపోయింది ఇక చేయవలసింది ఒక్కటే దానిని మనం ఆచరించడం ఇదొక్కటి గనక జరిగితే చాలు ఆ తరువాత జీవితంలో పండు వెన్నెల విరబూస్తాయి ఈ సమాజం నిండు జాబిలిగా మనకు దర్శనమిస్తుంది ఇదంతా విష్ణు సహస్రనామం మనకు ప్రసాదిస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ మనస్సు కలవాడు మనిషి ఆలోచించేది మనసు ఆలోచించకుండా మనిషి ఉండలేడు భక్తులు ఆలోచిస్తారు భక్తులకు కానివారు ఆలోచిస్తారు భక్తులకు కానివారు ఏదైనా ఆలోచించగలరు భగవంతుడిని తప్ప భక్తులైన వారు దేనిని ఆలోచించలేరు భగవంతుడి దప్ప ఇదే భక్తులకు ఆ భక్తులకు ఉండేటువంటి తేడా భక్తులైనటువంటి వారికి వాళ్ళ జీవితానికి సంబంధించిన ఆలోచనలు ఉండవు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడమే వాళ్ళ జీవితంలో ప్రధాన లక్ష్యంగా ఉంటుంది ఇదే పురుషార్థ నిశ్చయం జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటే సరిపోదు ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి పరమాత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి అవగాహన క్షుణ్ణంగా ఏర్పడాలి అవగాహనలోనే భక్తి చిగురిస్తుంది అవగాహన లోపించినప్పుడు సమురు లేని దీపంలాగా భక్తి కూడా ఆరిపోతుంది కొద్దో గొప్పో అందరూ భక్తిని చేస్తూనే ఉంటారు ఈ ప్రపంచంలో అయితే అలా చేసేటప్పుడు వారు ఎందుకు భక్తి చేస్తున్నారో దేని కొరకు చేస్తున్నారో దేనిని పొందాలని చేస్తున్నారో వాళ్ళు పొందాలనుకునేటువంటి భక్తి యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో ఇవన్నీ కూడాను సుస్పష్టంగా తెలిసి ఉండాలి ఇలా తెలియకుండా మౌఢ్యంగా భక్తి చేసుకుంటూ పోతే ఆ తరువాత అటువంటి భక్తికి ఉదయాస్తమయ్యాలో తప్పు ఈ విధమైనటువంటి అస్తవ్యస్త ధోరణిని దూరం చేసుకుని బ్రతుకులో బాటలో స్పష్టతను కలిగి వారే ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని సాధించగలరు ఈ ప్రయత్నంలో విష్ణు సహస్రనామం ఎంతవరకు సహకరించిందో సహకరిస్తుందో ఇప్పటి మనం అర్థం చేసుకున్నాం పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించడంలో విష్ణు సహస్రనామం ప్రమాణమై శోభిస్తూ ఒక్కొక్క నామం పరమాత్మ యొక్క వైభవాన్ని ఒక్కొక్క రీతిలో వర్ణిస్తూ ఉంది వివరిస్తూ ఉంది ఇప్పటి వరకు తొంభై నామాలు మనం చూచాం పుట్టని వారి వైభవాన్ని వర్ణించడంలో తొంభై నామం పుట్టింది అజహేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత अजह इत्यजह जन्म लेने गत्म अजनाम धे नातो ना नष्यते ना परमात् पुटनेवा का पुटोवा का अेद निर्धारण जैसी పుట్టుక జన్మము అనేటువంటి విషయాల్ని మనం చక్కగా స్పష్టంగా అర్థం చేసుకుంటూ పోవాలి పుట్టింది ఏదైనా సరే పుట్టింది అని అంటే మాత్రం అది అంతకుముందు లేనిది అని అర్థం కాలంలో కలిగింది అనే భావం అయితే పరమాత్మని ఈ విధంగా పుట్టినవాడుగా మనం అభివర్ణించగలమా పరమాత్మ కనుక అలా పుట్టినవాడైతే అంతకుముందు లేనివాడు అని అర్థం అలా లేనిటువంటి వాడు సర్వజ్ఞుడు ఎలా కాగలడు కనుక పరమాత్మ పుట్టినవాడు కాడు గతంలో పుట్టబోయేవాడు కాడు భవిష్యత్తులో ఎందుకనండి ఇవన్నీ కూడా కాలానికి సంబంధించినవి ఏదైనా పుట్టింది అంటే కాలంలోనే పుడుతుంది కాలంలో ఏదైతే పుడుతుందో అది కాలంలో గతించిపోతుంది కానీ పరమాత్మ కాలంలో పుట్టేవాడు కాడు కానీ కాలంలో నశించేవాడు కూడా కాడు కారణం కాలానికి ఆధారమైనటువంటి వాడు తానే పరమాత్మ చైతన్యం వల్లనే కాలం తెలుస్తూ ఉంది లేకపోతే కాలం కూడా తెలిసేందుకు అవకాశం లేదు ఈ కారణం చేత సమస్తానికి ఆయనే ప్రభు అయి ఉన్నాడు నియామకుడున్నాడు కనుక ఆయన ప్రభు ప్రభువులకు ప్రభురాణం ఈశ్వర ఏష సర్వేశ్వర ఇది శృతే ప్రభువులకు కూడా తాను ప్రభువై ఉండడం వల్ల దేవతలకు కూడా తాను దేవుడై ఉండడం వల్ల పరమేశ్వరుడు సర్వేశ్వర అని కీర్తింపబడ్డాడు ఏష సర్వేశ్వర ఇతరు ఇతడు సర్వేశ్వరుడు అని మాండుక్యోపనిషత్తు కూడా నిర్ధారణ చేసింది అటువంటి సర్వేశ్వరుని యొక్క నామాన్ని ఆశ్రయించిన వారు కూడాను నిత్యతృప్తులై నిరాశ్రయురై ఈ ప్రపంచంలో తరించిపోతూ ఉన్నారు నామ వైభవంలో ఉండేది నామి అంటే నారాయణుడే నారాయణుని యొక్క కృపతో సర్వ బంధాలు పటాపంచలైపోతాయి రోగం నశిస్తుంది బ్రతుకు భవ్యంగా దివ్యంగా పండుతుంది ఈ సత్యాన్ని ఒక అందమైనటువంటి కీర్తనలో అన్నమాచార్యులు గానం చేస్తారు శాంతిని శ్రీపతి నా మే అ నిజ దివ్యోషము చిత్త శాంతికి శ్రీపతి నా చూటకు మురహరు పూజే ముఖ్య షధము అన్నిటి కింది పరమౌషము బిన్నుని నామమి విమల్లౌషము అన్నిటి కింది ఐశ్వర్యే స్వతంత్రమైనటువంటి ఐశ్వర్యము కలిగిన వాడు గనక పరమాత్మ సర్వేశ్వరుడు అంటే స్వతంత్రమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు భగవద్ కనుకనే ఆయన సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు గనక ఆయన సర్వజ్ఞుడ ఉండాలి సర్వజ్ఞత్వం ఆయనకి ఉండాలి మరి పరమాత్మకి సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మకి సర్వజ్ఞత్వం ఉంది అని చెప్పేది ఎవరు మనమే అంటే పరమాత్మకి సర్వజ్ఞత్వం ఉంది చెప్ప మనకు సర్వజ్ఞత్వం ఉందా లేదు సర్వజ్ఞుడు గురించి చెప్పేటువంటి వాడు సర్వజ్ఞుడు అయి ఉండాలి సర్వజ్ఞుడు అంటే సర్వత్రా వ్యాపించిన వాడు అయి ఉండాలి అప్పుడే అది సాధ్యం అటువంటి సర్వజ్ఞత్వం మనకు లేదు సర్వజ్ఞత్వం లేనిటువంటి మనం పరమాత్మ సర్వజ్ఞుడు అని ఎలా చెప్పగలం ఎలా సాధ్యం ఇది ఏమో పరమాత్మ సర్వజ్ఞుడు ఆయనకి సర్వజ్ఞత్వం ఉంది అని చెప్పడానికి శ్రమించాలేమో గాని పరమాత్మ అల్పజ్నుడు కాడు అని మాత్రం సులభంగా చెప్పగలం ఖచ్చితంగా చెప్పగలం అల్పజ్ఞహ అల్పం సృజతి సర్వజ్ఞ సర్వం సృజతి అల్పజ్నుడు అల్పజ్ఞానం కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఏది తయారు చేసినా అది అల్పంగానే స్వల్పంగానే ఉంటుంది కానీ పరమాత్మ సర్వజ్ఞుడు సర్వజ్ఞ సర్వం సృజతి సర్వజ్ఞుడైనటువంటి వాడు సమస్తాన్ని సర్వాన్ని సృజించగలడు కనుక పరమాత్మ యొక్క జ్ఞానం సర్వజ్ఞానం సమస్తానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఈ సర్వాన్ని తాను సృష్టించాడో దానికి సంబంధించినటువంటి జ్ఞానం సంపూర్ణంగా తనకు ఉండాలి అని యుక్తితో మనం నిర్ణయించగలం ఈ విషయాన్ని శాస్త్రం కూడా ద్రోహపరుస్తూ పోతూ ఉంది కనుక సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకి సర్వజ్ఞత్వం ఉంది సర్వశక్తి మొత్తం ఉంది కనుక ఆయన పొందవలసిందంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు ఎందుకని సమస్తము సిద్ధించే ఉన్నాయి గనక పరమాత్మ సిద్ధ స్వరూపుడుగా తెలుస్తూ ఉన్నాడు సిద్ధహ సిద్ధహ నిత్య నిష్పన్న రూపత్వాత సిద్ధహ ఇదే నిత్యము సిద్ధించున్నటువంటి స్వరూపమే కలిగిన వాడు పరమాత్మ సిద్ధ అని శబ్దవాచ్యుడు అయ్యాడు పరమాత్మ సత్య జ్ఞానానంద స్వరూపుడు కనుక ఉన్నవాడే కాని కానున్నవాడు కాడు సిద్ధ వస్తువే కాని సాధ్య వస్తువు కాదు తద్ త్వం అసి తద్ అది ఉంది త్వం అసి నీవు ఉన్నావు ఇలాంటి వాక్యాలు పలికేటప్పుడు తదస్తి అది ఉంది అంటే ఒక దేశంలో ఒక ప్రదేశంలో ఉందే అర్థం అట్లాగే ఒక కాలంలో ఉంది అని అర్థం కాబట్టి ఒక దేశంలో ఒక కాలంలో ఏవైతే మనకు తెలుస్తూ ఉన్నాయో వీటిని ఉన్నవి అని మనం అంటూ ఉన్నాం కనుక ఏవైతే ఉన్నవో ఇవి ఇలా తెలుస్తూ ఉన్నాయి ఉన్నది వాస్తవమేనైనా వాస్తవానికి అవి మరొక దాని మీద ఆధారపడి ఉన్నాయి అర్థం అంటే కాలం మీద దేశం మీద ఆధారపడి ఉన్నాయి కలగా అలా ఉన్నాయి గనక వాటిని మనం ప్రయత్నంతో పొందేటువంటి అవకాశం ఉంది ఈ ప్రయత్నం సాధన అయితే ఆ పొందబడేవి సాధ్యమవుతాయి కనుక ఇవన్నీ ఈ ప్రపంచంలో సాధ్య వస్తువులు కానీ పరమాత్మ అలా సాధ్య వస్తువు కాడు ప్రయత్నం చేత పొందబడేటువంటి వాడు కాడు నిత్యమై ఉన్నాడు కనుక ఆయన సిద్ధ వస్తువే గాని సాధ్య వస్తువు అవకాశం లేదు కనుక ఉన్నవాడే గాని కానున్నటువంటి వాడు కాడు కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే తెలుస్తూ ఉందో ఇది కార్యరూపంలో ఉంది కార్యరూపంలో ఉండేటువంటి ఈ ప్రపంచం నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉంది ఇలా మార్పు చెందేటువంటి ప్రపంచం మారనటువంటి పరమాత్మ మీద నిత్యుడైనటువంటి పరమాత్మ మీద ఆధారపడి ఉంది ఇది పరమాత్మ కన్నా వేరుగా లేదు కాని ఇది లేకపోయినా కూడాను పరమాత్మ శోభిస్తూనే ఉన్నాడు కనుక కాలంలో సమస్తం తెలుస్తూ ఉన్నాయి కాలం కూడా నశించిపోతుంది గతించిపోతుంది ఈ కాలానికి కూడా ఆధారమైనటువంటి వాడు తానే గనక పరమాత్మ సిద్ధహ అని కీర్తింపబడ్డాడు అయితే ఈ సిద్ధ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందడం వల్ల ఏదైతే మనకు కలుగుతూ అది మోక్షమై ఇది సిద్ధి ఇటువంటి సిద్ధి కూడా తానే అయ్యున్నాడు ఇంతవరకు సిద్ధ అని కీర్తింపబడినటువంటి పరమాత్మ ఇప్పుడు సిద్ధిహి అని శబ్దవాచ్యుడవుతూ ఉన్నాడు సిద్ధిహి సిద్ధిహి స్వవస్తుషు సంవిద్వాత్ నిరతిశ రూపత్వాత్ ఫల రూపత్వాద్ పరమాత్మ జ్ఞానస్వరూపం సర్వ విషయములు ఎందుకు జ్ఞానం సంవిత్ అంటే జ్ఞానాన్ని పూర్ణంగా కలిగి ఉన్నాడు గనక సంవిద్డై ఉన్నాడు ఆయన జ్ఞానస్వరూపుడు నిరతిశ రూపత్వాత్ నిరశ స్వరూపమై ఉన్నాడు అంటే సర్వోత్కృష్టమైనటువంటి వాడు అని అర్థం ఫల రూపత్వాత్ కాబట్టి ఫలరూపం కూడా తానే అయి ఉన్నాడు గనక పరమాత్మ సిద్ధిహి అని స్థవనీయుడవుతూ ఉన్నాడు ఇంతవరకు మనం సిద్ధ అనేటువంటి నామంలో పరమాత్మ సిద్ధవస్తువు సాధ్యవస్తువు కాదు సిద్ధవస్తువు అని గ్రహించాం కనుక సర్వత్ర సిద్ధ ఏదైతే ఉందో అదొక్కటే ప్రసిద్ధంగా ఉంది అని దర్శించడమే సిద్ధిహి అంటే ఇది సంవిద్రూపము జ్ఞానస్వరూపము అని అర్థం ఈ ప్రపంచంలో చాలా విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు లేదు కొన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకు ఉండొచ్చు కానీ అది కూడా పూర్ణంగా లేదు పాక్షికంగానే ఉంది కనుక ఇది నాకు తెలిసింది అనేటువంటి విషయం ఒకవైపు తెలుస్తూ ఉండినా తెలియనిది ఎంతో ఉంది అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది వస్తు సంబంధించిన జ్ఞానం కూడా ఇలాగే ఉంటుంది ఇలాగే పరిమితంగా ఉంటుంది కానీ పరమాత్మ జ్ఞానం మాత్రం అలా ఉండేందుకు అవకాశం లేదు పరమాత్మ జ్ఞానం కలిగితే అది పూర్ణ రూపంలో ఉంటుంది లేదా కలగలేక కలగకపోతే శూన్యంగా ఉంటుంది అంతేగాని పాక్షికంగా ఉండేందుకు అవకాశం లేదు ఖండంగా ఉండేందుకు అవకాశం లేదు పరమాత్మ అఖండైక స్వరూపుడు అఖండైక స్వరూపుడు పరమాత్మ యొక్క జ్ఞానం ఖండంగా తెలిసేందుకు అవకాశం లేదు కనుక ఈ ప్రపంచంలో పరమాత్మ జ్ఞానం ఒక్కటే బోధ రూపంలో దివ్యంగా శోభిస్తూ ఉంది ఇది జ్ఞాన స్వరూపము సంవిద్రూపం కనుక సంవిద్రూపత్వాత్ ఇది అంటే ఇది జ్ఞానస్వరూపం ఇది సిద్ధి ఫల రూపత్వాత్ ఇదే మోక్షమై ఉంది అంటే ఫలరూపం అయ్యిందని అర్థం కనుక మోక్షము ఫల రూపం మనకు కావలసింది జీవితంలో పరమ పురుషార్థం మోక్షం దానిని పొందడమే మన ప్రయత్నం అయింది ఇది ఫల రూపం అయ్యింది ఈ ఫల రూపం కూడా తానే అయ్యి కనుక మోక్షము అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది అని అర్థం కనుక ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానమే మోక్షం ఎందుకని అజ్ఞానమే బంధం గనక ఏదైతే మనకు దుఃఖాన్ని కల్పిస్తూ ఉందో ఇది బంధం దుఃఖాన్ని మన క్షణం కూడా భరించలేము దుఃఖం నుండి విడిపడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇటువంటి బంధం నుండి విడిపడాలి అంటే మనం జ్ఞాన రూపుల ఉండాలి ఈ జ్ఞానం ఏదై ఉండాలి పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి అటువంటి జ్ఞానం చేత మనం పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందగలుగుతూ ఉన్నాం ఇదే ఫల రూపమై ఉంది ఇదే మోక్షమై ఉంది కనుక మోక్షము అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది ఎప్పుడైతే మోక్షం జ్ఞాన రూపంలో ఉందో ఇది ఫల రూపం కూడా అయ్యుంది కనుక పరమాత్మ ఫల రూపత్వాత్వ నిరతిశయ రూపత్వాత్ కాబట్టి సర్వోత్కృష్టమైనటువంటి తెలుస్తూ ఉన్నాడు కనుక ఇటువంటి పరమాత్మ జ్ఞానం కనుక మనకు కలిగితే ఆ తరువాత పరిమితాలు ఉండవు ద్వైతము నిలవదు అజ్ఞానం మిగలదు అంత పరమాత్మ స్వరూపంగా పరమేశ్వర స్వరూపంగా మనకు గోచరం అవుతూ ఉంటుంది ఇది అఖండానుభూతి ఇది అద్వైతానుభూతి రెండు లేనిటువంటి దివ్యమైనటువంటి అనుభూతి ఇది అయితే ఈ ప్రపంచంలో అనేకం తెలుస్తూ ఉండేటప్పుడు ఈ విధమైనటువంటి అఖండానుభూతికి అవకాశం ఉందా అనేటువంటి సందేహం మనకు రావచ్చు ఎందుకని ఇది పక్షి ఇది పండు ఇది కుండ ఇది కొండ అని ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం గనక సర్వం కల్విదం బ్రహ్మ అంతా భగవంతుడైనప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అనేకం కనిపిస్తూ ఉన్నాయి అనేకం కనిపించేటప్పుడు అఖండానుభూతి ఎలా ఉంటుంది అద్వైతానుభూతి ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది ఎప్పుడైతే సత్యమనేది ఒకటి ఉందో అది అఖండంగా ఉంది అని మనకు ఎప్పుడైతే తెలిసిందో దానికన్నా అన్యంగా ఏవైనా కనిపిస్తూ ఉండొచ్చు అవన్నీ ఉన్నవే గాని సత్యంగా ఉన్నవి మాత్రం కావు ఎందుకని అవి ఉండడానికి ఈ సత్య స్వరూపం మీద అవి ఆధారపడి ఉన్నవి గనక ఆధారపడి ఉన్నవి గనక అవన్నీ కూడా మిథ్య దీనిని శాస్త్ర పరిభాషలో బాధితాను వృత్తి అంటారు ఏవైతే ఉన్నవో అవి ఒక దశలో నిషేధింపబడతాయి లేకుండా పోతాయి కనుక ప్రపంచంలో ఈ రూపాలు ఏవైతే మనం గోచరిస్తూ ఉన్నాయో నామాలుగా ఏవైతే తెలుస్తూ ఉన్నాయో ఈ సమస్తమైనటువంటి జగత్తు మార్పు చెందుతూ ఉంది గనక ఇవన్నీ కూడా బాధ్యత కానీ వీటికి ఆధారమైనటువంటి పరమాత్మ జ్ఞానం అబాధితం ఇది ఎట్టే పరిస్థితుల్లో కూడాను నిషేధింపబడేందుకు అవకాశమే లేదు స్వర్ణాభరణాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి కాబట్టి బంగారుతో తయారైనటువంటి ఆభరణాలు అనేక రూపాల్లో ఉంటాయి అనేక రూపాల్లో ఉంటాయి గనక అనేక నామాలతో కూడా అవి మనకు తెలుస్తూ ఉంటాయి అయితే ఈ నామ రూపాలు మిథ్య ఇవి నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉన్నాయి సత్యమైనది ఏది అని గనక ఆలోచిస్తే స్వర్ణమే సత్యం ఆభరణాలు కనిపించినప్పుడు కూడాను ఈ ఆభరణాలు బంగారు కన్నా కూడా భిన్నంగా లేవు అన్యంగా లేవు ఇవి ఉన్నవే గాని సత్యంగా ఉన్నది స్వర్ణమే కనుక ఆభరణాలు మారుతూ ఉండినా స్వర్ణములో ఏ విధమైనటువంటి మార్పు లేదు అట్లాగే జగత్తు పరిణామశీలమై ఉండినా ఇది నిరంతరం మార్పు చెందుతూ ఉండినా పరమాత్మలో ఏ విధమైనటువంటి మార్పు లేదు ఈ విధంగా మార్పు లేని సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటి పరమాత్మ ఫల రూపమై ఉన్నాడు నిర్తిశయ రూపమై ఉన్నాడు అట్లాగే సంవిద్ రూపమై ఉన్నాడు కనుకనే ఆయన సాధ్య వస్తువు కాదు సిద్ధ వస్తువు సిద్ధస్వ నమో భగవతే వాసుదేవాయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యో సమస్తో ళి వర్తతు పర్జన్య పృథివీ సా దేశోవర బ్రాహ్మణా సన్ నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యు